స్పరిశిదం ఏంటండి ప్రేమ నమ్మకం ఏందేవా నీకు అందనాలు ప్రభా ఈ యొక్క దినాన ప్రభ మళ్ళీ నీ యొక్క సన్నిధికి వచ్చినాం ప్రభ వేసే పాటలు త్వరగా మాయమ పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా విన్న వాక్యాన్ని విడిచి పెట్టుకోకుండా వీటిని గ్రహించి కృపణ ఇచ్చేయండి తండ్రి రాని వాళ్ళని త్వరగా త్వరగా రప్పించడానికి సహాయం చేయమని నదరనే స్పరిశ రాముడు ఇచ్చిన తను రామేందరూ అయినారు మీరు పాట పాడండి అత్యున్నతసింహాసనము పై ఆసువై నేవా అత్యంత ప్రేమా స్వరూ వినిీవే ఆరాది అత్యంత ప్రేమా స్వరూ వినిీవే ఆరాది आ हा हा लेलुया आ हा हा लेलुया आ हा हा लेलुया आ हा मैं अचिन्नत सिंहासनम पर आसीनुरुबयना देवा ేమా స్వరూపి విలీ ఆరాది అరుడా స్త్ర ఆలోచన కర్త స్తోత్రం ఆచేయకరుడా స్త్రం ఆలోచనకర్త స్తోత్రం బలమన దేవా నిత్యురగతన్ సమాన అధిపతి స్తోత్రం బలమైన దేవానిత్యురగతన్ సమాధాన అధిపతి స్తోత్రం ఆ పూర్ణుడ స్త్రం కృపతో రక్షి విస్తోత్రం కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షి విస్తోత్రం నిరాక్తీ చీ విమోచి నా రక్షణ క్రోత్రం నిరాక్తమి చీ విమోచి నా రక్షణ క్రోత్రం ఆహా లే స్థుతులకు ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడీకే స్తోత్రం స్థుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడీకే స్తోత్రం మా ప్రార్థన లాలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం మా ప్రార్థనలానకించున వాడా మా ప్రార్థన యాచపురా స్తోత్రం అహా హ లే నుబాడా స్త్రం అల్పవో మేఘా స్తోత్రం ఓ మే నానుబాడా స్తోత్రం అల్పవో మేఘా స్తోత్రం అగ్ని జ్వాలబి కనులు గలా అత్యున్నతుడారీకే స్తోత్రం గ్ని జ్వాల కాల కళ అత్యున్నత రీకే స్తోత్రం అత్యున్న సింహాసన ఆసీురవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపీ ఆరాధి అహాహాళే అహా హా లే ప్రైజ్ లో ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు చంద్రశేఖర్ బ్రదర్ మెసేజ్ అందిస్తారు శక్తి చేత కాదను బలముతో నిధి కాదను నా ఆత్మ ద్వారా దిని చేతు ఏ సైయ సెలవి చెను నా ఆత్మగారాదిని చేతున్న ఏ సైయ సెలవి చెను ఓహీజ్రయేలు విను నీ భాగ్యమంతో గొప్పది ఓహీజ్రయేలు విను నీ భాగ్యమంతో గొప్పది ఏ సయారించిన నిన్ను बोली न वारबर येशया रतेन बिनु बोली न वारबर टेके चेत कादननु बलमतो निधि कादननु आत्मजा रागिनि केतुन न एकैया कलावेचनु చేతునని ఏను సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఓ గోప పర్వతమా జరు బాబేలు నటగింపను ఓ గోప పర్వతమా జరు బాబేలు నటగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవ ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవ శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను శక్తి చేత కాదనెను బలముతో నిది కాదనను నాత్మద్వారా దినిచేతునని ఏ సైయసెల విచెను నాత్మద్వారా దినిచేతునని ఏ సై అసెల విచెను పరిశుద్ధుడు వండ్రి మహోన్నతుడుగు దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుని చున్నాం ప్రభావ ఈ ఉదయం నుంచి ఇంత రోమల్ని మీకు ఎంతో మనాలను అయినా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం ప్రభా మాట్లాడండి మా జీవితాలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం మీ కృపలు మరో శర్మాలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ సన్నిధికి వచ్చినవన్నీ ఎన్నెన్ను తోసుకొచ్చిన కాబట్టి ప్రభ మీ సన్నిధికి వచ్చినాం మాట్లాడండి మా జీవితాలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం క్షణ ప్రణాళికలో చివరి వరకుండి లాగిన సరఫరా ప్రార్థిస్తున్నాంనైనా గొప్ప తండ్రికి ఘనత సమస్త ఘనత మహిమా ప్రభాలు చెల్లించుకుంటున్నాం ఏముంటుంది బహుభయంకరమైన కాలంనైనా ఎక్కడ చూసిన ప్రభా అలచడి అక్రమము విస్తరించింది ప్రభా అనేకల ప్రవును ప్రభా ప్రేమ చల్లారిపోయినట్టు మేము చూస్తున్నాంనైనా దే జనమిదికి జనం లేయ్యడం ప్రభా ప్రభా మళ్ళీ ఆ రీతిగా ఉంటున్న కాలంలో మేము ఉన్నప్పుడైనా కాబట్టి ఏ రీతిగా మేము మీకు మీతో పాటు సహవాసం కలిగి ముందుకు పోవాలా ఈ లోకానికి మేము ఏ రీతిగా తన్మే వెలుగుగా ఉండాలా ఉప్పుగా ఉండాలనో సహాయపాఠ నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ బహుసమీపంగా ఉండగా మేము అందరం స్థిర స్థిరపడాలా అనేకులను స్థిరపరచాలా అటువంటి సేవా నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఇది సువార్త పరిచర్య అన్న అంశం గురించి మనం కొంత కొంతసేపు దానిస్తాము ఇది ఒక ఆజ్ఞ అని మనం గ్రహించాల ప్రభు మన ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఒక ఆజ్ఞ ఇచ్చిండు మనకి చివరి ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞ ఏంది అనేది మనము ఇది మనం ప్రయత్నిద్దాం నేర్చుకోవడానికి ముఖ్యంగా మార్కు సువార్త నుంచి నేను ఈ విషయాన్ని ఈ యొక్క అంశాన్ని ఏర్పరచుకుంటున్నాను మార్కు సువార్త పదహారవ దినంన మనకు తెలుసు మార్కు సువార్త పదహార పదహారవ అధ్యాయం సారీ మార్కు సువార్త పదహారవ అధ్యాయంలో మన ప్రభు సమాధి నుంచి సమాధిని గెలిచి బయటకు వచ్చి నాకేం జరిగిందన్న విషయం అక్కడ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఇంకా పరలోకానికి వెళ్తున్నాడు అందరు దుఃఖంగా ఉన్నారు ఉన్నారు అదే రీతిగా శిష్యులందరూ బహుదుఖంగా ఉన్నారు ఆ సమయంలో ప్రభు వారిని దర్శిస్తున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఒకసారి చూడండి మార్కు సువార్త పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచ్చనం నుంచి మనం చూస్తాం పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తంలో వారిని గద్దించిడు తర్వాత చూడండి ఫిషుల సంగతి మనకు తెలుసు ఎప్పుడైతే ఆయన చనిపోయిండి అనేది తెలుసుకున్నాడో ఇంకా ఎవడి పండ్లకు మాడు వెళ్ళిపోదాం పేతురు ముఖ్యంగా అందరినీ ప్రోత్సహించట్లు మనం చూస్తాం అయితే గతంలో ఒకసారి నేను చూపించిన ఎలిషా విషయంగా ఎలిషాని ఏ రీతిగా ఏలియా పిలిచిండో అదే ప్యాటర్న్ మనం ఇక్కడ చూస్తాము మన ప్రభు తన పన్నెండు మంది శిష్యులు నేర్పరచుకున్న విధానం కూడా అంతే నన్ను వెంబడించాడు అంటే అందరు వెంబడించారు ఒకరి ఒకరు ఒక్కొక్కరు వెంబడించారు సరే కొందరు రకరకాల సొట్టులు చెప్పారు ఏలియా విషయంగా చూస్తే మటుకు ఏలియా ఎలిషాను చూసి పిలిచినప్పుడు ఎలిషా ఏం చేసినాడు పొలం దొల్తా ఉన్నట్టు మనం చూస్తాం దాని రెండు ఎద్దులు ఉన్నాయి కాడి మాండు అవన్నీ ఉన్నాయి దాని తర్వాత వాటితో దునుతున్నట్టు మనం చూస్తాం ఎప్పుడైతే ఎలియా ఎలిష మీద తన దుప్పేసేసిండో అమాంతంగా ఎలిష తను వెంపడించిండు మళ్ళా తిరిగి తన ఇంటికి వెళ్ళం కూడా వెళ్ళలేదు శిష్యులలో మనం చూస్తాము మా ఫాదర్ చనిపోయిండు మేము వెళ్ళొస్తాము సమాజి వస్తామంటే అవసరం లేదు అంటాడు కానీ ఇక్కడ మటుకు ఎలిష విషయంగా చూస్తే ఎలిష అమాంతంగా వెంపడించిండు అత నిమిషం నాకు టైం అని చెప్పి ఏం చేసిండు ఆ ఎద్దులని రెండింటిని బలి అర్పించేసిండు అదొక సీక్రెట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఒక జీవిత విధానం నుంచి పరిచర్యకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వెనకలు చూడకుండా తిరిగి వాపసు పోకుండా ఆయన తీర్మానించుకున్నాడు ఇంకా నేను వన్ వే ముందుకే వెళ్ళిపోవాలి తిరిగి వెనుకలకి రావడానికి వెళ్ళేదని కానీ పేతురు సీమోను వీళ్ళందరూ పేతురుతో పాటు ఉన్న తక్కిన వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభు పిలిచినప్పుడు వీళ్ళందరూ వారి వలలన్నిటిని చుట్టేసి దాచిపెట్టి వచ్చారు అయితే ప్రభు చనిపోయినాక వీళ్ళు ఏం చేశారు వాపసు వెళ్ళిపోయినారు మన పని మనం చేసుకుందంలే మూడు సంవత్సరాలు మనం తిరిగింది ఒక అదొక కళలాగా అని వాపసు వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం అనేక పర్యాలు నేనా పరిచర్యలు కూడా ఇదే ఉంటుంది మన కుటుంబాలు మన పరిస్థితులు మన మనకు కలిగిన ఆ యొక్క కోరికలు ముఖ్యంగా మన కెరియర్ కి సంబంధించినవి ఉద్యోగాలకు సంబంధించినవి ఇవన్నీ మనల్ని వెంటాడుతా ఉంటాయి సేవా పరిచయలో వరీతిగా దుష్టుడు వాటిని మన బలహీనత లాగా వాడుకుంటూ కానీ వాక్యాన్ని పోల్చుకుంటే ఈ లోకంలో ఏమేమి మనం పోగొట్టుకుంటామో పరమందు నూరు రెట్లు వాటిని పొందుకుంటామని వాక్యం డబుల్ డబుల్ మెజర్లు పొందుకుంటామని వాక్యం ఇది ఓన్లీ టెంపరీ ప్లేస్ అని తెలుసు మనకి కానీ అనేక పనిగా నేను చూపించిన గతంలో ఏంటంటే లక్ష నలభై నాలుగు వేల మందిలో మరి ఒక ఫిల్టరేషన్ ఉంటుంది అనేసి నేను అది ఇంత ముదంత విశదీకరించి చెప్పలేదు ఎవరికి కూడా మొదటి రెండు గుంపులు తెగవబడి చత్తురు మూడవ గుంపును అగ్నిలో నుంచి వెండిని బంగారంను బయటికి తీసుకొచ్చినట్టు తీసుకొస్తా అన్నాడు నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ప్రభుత్వ పటం మనం చూపిస్తూ ఉంటాం వాఖ్యాలలో కానీ నాలుగో గుంపులో ఉన్నావు అనుకున్న నువ్వు ఒక సత్యాన్ని గ్రహించాలి ఏంటంటే నాలుగో గుంపుల నుంచి ఇంకొక చిన్న గుంపుని దేవుడు బయటికి తీసుకొస్తాడు వారి గురించి నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఎందుకంటే దానికి సిద్ధపడలేదు మన గ్రూప్ ఎందుకంటే ఆ నాలుగో గుంపుల నుంచి వచ్చే చిన్న గుంపు విశేషమైన పరిచర్య ఉంటుంది దానికి సిద్ధపడి ఉండాలంటే ఓర్పు సహనాల అవసరం దీక్ష పట్టుదల అవసరం ప్రభుని సొంత రక్షంగా స్వీకరించి జీవించిన విధానం ఒకటైతే ఆయనని ప్రతిరోజు ఆయన సహవాసాన్ని గుర్తిరిగి నిజంగా ఆయన ఆయన యొక్క సన్నిధి నీతో పాటు ఉంటూ మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ సన్నిధిను గ్రహించగలవు ఆ గుంపులో ఉంటే మరి యాత్ర వెళ్ళి రావడము అక్కడ అనేకమైన విషయాలు తెలుసుకోవడము అక్కడ కొన్ని పనులు చేసి రావడము ఇక్కడికి వచ్చినానికి ఇక్కడ కొన్ని పనులు చేయడము పరలోకంలో రకరకాల ప్రపంచాలు పౌలు హిబ్లోస పథకలు విపిస్తాడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటాడు నిజ స్వరూపము అక్కడుంది యాక్చువల్ గా నీడలు ఈ లోకంలో ఉండే అన్ని నీడలు ఈ సృష్టిలో ఉండే ఆ ప్లానెట్స్ అన్ని నీడలే గ్రహాలన్నీ నీడలే కానీ వాటి నిజ స్వరూపం ఆ ప్రపంచాలలో పర్లోకపు ప్రపంచాలు అవి ఆత్మీయ ప్రపంచాలు ఆత్మీయ ప్రపంచంలో లక్ష నలభై నాలుగు వేల మందిలో మరీ చిన్న గుంపు తప్ప ఎవడు అక్కడికి అడిగిపోలేడు శివును పర్వతము ఎవ్వడు ఎక్కలేడు లక్ష నలభై నాలుగు వేల మంది ఎక్కాలంటే అందులో ఒక చిన్న గుంపు ఎక్కుతుంది ఎందుకు అసలు అది కానే కాదు ఈరోజు నేను చెప్పాలనుకున్నా వాకింగ్ సడన్లీ మైండ్ అటుకు వెళ్ళిపోయింది ఒకసారి చూడండి మత్తైసు వార్త మతేస వార్త ఇరవై ఐదవ అధ్యాయం జస్ట్ మీకు ఒక క్లూ ఇస్తున్నాను మీ పర్సనల్ ధ్యానంలో దాన్ని గ్రహించండి చదవండి ప్రార్థన చేయండి దాని గురించి ప్రభుని అడగండి ఈ గుంపులు ఎవరు ప్రభు ఇందులో నేను ఉన్నా నేను ఎక్కడ గుంపులో ఉండాలంటే కొన్ని గుణగణాలు ఉంటాయి లాస్ట్ అదేష్ నాగర్ వాక్య పరిచరలో ఈ విషయాన్ని జ్ఞాపం చేసిన సిక్స్టీన్ హండ్రెడ్ డేస్ నుంచి ఈ ఆరాధన నడుస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ డేస్ కంటిన్యూస్ గా అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అంటున్నారు అట్లీస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ డేస్ లో కనీసం థౌసండ్ డేస్ ఫోర్ హండ్రెడ్ డేస్ వదిలేస్తాం థౌసండ్ డేస్ ఓపికతున్నారంటున్నారు ఆ రోజులలో నేను చెప్పిన లాక్డౌన్స్ కి ముందు ఈ ఆరాధనలో కంటిన్యూస్ గా పాల్పొన్న వారిని అది ముట్టలేదనేసి లేని వారిని మట్టుకు అది ముడుతుంది అనేసి అది ప్రభువాణంలో బయలుపరచబడింది మరి ప్రార్థన ద్వారానే దాని మీద విజయం పొందగల మనిషి ఎందుకు చాలా మంది సేవ పరిచయలు చనిపోయినారంటే వారికి రహస్య గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు లేదు నేను ఏదో దేవుని సేవ చేసినా లేనేసి స్టేజ్ మీద తిక్కి చెప్పేసి ప్రార్థన చేసి కానుకలు తీసుకొని వెళ్ళిపోయేట్టు అయిపోయి కానీ దేవుని సన్నిధిలో ఒక రెండు మూడు గంటలు ఓపిక పని కూర్చొని ప్రార్థన చేసేవారు చాలా తక్కువ అది మనం ప్రశ్ననే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏం చేస్తావంటే ప్రతి ఒక్కరికి అది ఒక పెద్ద బాంప్ వేసినట్లే ఉంటుంది ఏం చేస్తలేవన్నట్టు ఏదో లోకాతీతంగా ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నాము మన కర్తవ్యాలు నెరవేర్చుకుంటున్నామే కానీ ఆ ట్వంటీ అవర్స్ లో ఒక కనీసం టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రభుకి డెడికేట్ చేసింది లేదు ఎందుకంటే ఇది అనేక పర్యాలు అనేక ప్రాంతాలలో నేను సంభాషించిన సేవకుల ద్వారా కూడా నేను అది వాళ్ళకి లేదు ఆ పర్సనల్ ఇంటిమేసి దేవుడితో వ్యక్తిగత సంబంధము ప్రభుత్వం లేదు ఏసు ప్రభు అంటే ఉండడు అనే కానీ ఏసు ప్రభుని సన్నిహితంగా అతన్ని సహవాసాలు జీవించిన వాళ్ళు చాలా తక్కువ అది సేవకులు ఆయన దగ్గరికి చాలా తక్కువ అన్నట్టు దానికి ఒకటే నిదర్శనం ఏంటంటే ఏసు ప్రభుత్వం బహు సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించిన వరకు ని ప్రతిరోజు నైట్ అటాక్స్ జరుగుతాయి దుష్టాత్మల నుంచి నువ్వు ప్రార్థన గంట సేపు ప్రార్థన చేస్తే కనీసం ఒకటి రెండు దురాత్మలు వచ్చి నేను అటాక్ చేస్తే చంపని రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేస్తే ఎన్నో స్థే ఊహించుకో ఆరు గంటలు ప్రార్థించడం అనుకో దురాత్మల సమూహం వచ్చి నేను అటాక్ చేస్తాయి చంపనికి ఎందుకంటే వాటికి తెలుసు వీడు ఆత్మీయ ప్రపంచంలోనికి అడుగు వీడు అక్కడ అడుగు పెట్టిండంటే మా రాజ్యాలు కూలిపోతాయి మా ప్రధానత్వం కూలిపోతుంది ఈ లోకంలో ఎక్కడెక్కడ మేము స్థానాలు ఆక్రమించుకున్నామో ఆ సింహాసనన్నింటినీ వీళ్ళు కూలగొడతారు ఆ సింహాసనం దించేసి పాతలంలోనికి తొక్కి అని తెలుసు వాడి సమూహం తగ్గిపోతాట దృష్టిని సమూహం కాబట్టి వాడు నేను చేయనియడనట్టు ఈరోజు చర్చ సిస్టమ్ అట్లుందన్నట్టు ప్రేయర్స్ లేని చర్చస్ అందుకు చాలా మంచి చనిపోయిన ప్రార్థన లేని జీవితం అంటే ప్రార్థన లేకపోతే నీ ప్రభుత్వ సవాసం లేదన్నట్టే కదా ఆయనతో సంభాషించలేదన్నట్టు కాబట్టి మనకు తెలుసు మత వార్త ఇరవై ఐదవ అధ్యాయం అంతా మన ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నట్టు అది ఆయన పెండ్లికి సంబంధించింది కాబట్టి పర్లుగ రాజ్యాన్ని అక్కడ ఒక ఉపమానంతో పోలుస్తాడు ఉపమానం అంటే రహస్యం అదొక రహస్యం అది కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకే అది బయలుపరచబడుతుంది ఎందుకంటే ఆసక్తి కలిగిన వారు యథార్థ కలిగిన వారు ప్రభు మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు అన్నది వాక్యం కాబట్టి లక్ష వేల మంది అర్థం చేసుకుంటారు కానీ అందులో కూడా ఏదో ఆచారాబద్ధంగా లక్ష వేల గుంపులు ఉన్నామనుకుంటారు కానీ ఈ రహస్యాన్ని వెతికి ఆయన చెప్పిన మాటలను గైకొని దాని ప్రకారంగా జీవించేవాళ్ళు అందులో కూడా తక్కువే చూడండి ఇప్పుడు నేను చదువుతుంటాను మెల్లగా ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వర్షం నుంచి పర్లుగ రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెళ్లి కుమారిని ఎదుర్కొంటూ బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది కాబట్టి వీళ్ళంతా కన్యకలే పది మంది వాళ్ళు కన్యకలే పది మంది దివిటిలు పట్టుకున్న చూడండి అదే ఆశ్చర్యం మంది దగ్గర దేవిటిలోనే అంటే వాళ్ళు ఈ లోకానికి వెలుగులాగా ఉంటారు ఎందుకంటే మన ప్రభు వెలుగు కాబట్టి ఆయన దహించి అగ్ని కాబట్టి ఆయన ధరించుకున్న మనము కూడా వెలిగి అన్నట్టు మనం కూడా వెలుగుతూ ఉంటాం నీలో ఎంత వెలుగు ఉంటే అంత మంచిది నీకు ఎందుకంటే దుష్ట శక్తులు నేను చూస్తే గజ వణుకుతాయి ఎదురకు వస్తాయి కాలిపోతాయి అని కాబట్టి ఇప్పుడు చూడండి వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు అంటే బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు మన ప్రభునందే గుప్తంలో అంటే బుద్ధి ఎందుకు లేదంటే వీళ్ళు కన్యకలే కానీ ప్రభువు వాళ్ళ సహవాసంలో లేడు వారి హృదయంలో లేడు ఏదో అచారబద్ధంగా జీవించే వీళ్ళు అన్నట్టు బుద్ధి లేనివారు బుద్ధి ఉంటే ఏసు ప్రభుని హృదయంలో ఉండట్టు కాబట్టి బుద్ధి లేనివారు తమ దేవుటిలో పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర నూనె ఇండిపెండెన్స్ ఒక రాస్తే చూపించిన వాక్యం ఎట్లా ఎండిపోతుంది నూనె కొత్తగా రక్షణ పొంది పాపసం పొంది అభిషేకం పొందుకొని నూనె ఉంటుంది కానీ వాడు పరిశుద్ధంగా జీవించకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఈ లోకంలో లోకాచారంగా తన లోక కోరికలను తీర్చుకుంటూ శర్రాశలను తీర్చుకుంటూ ఉంటే మటుకు అన్నూనెంతా ఎవాపరేట్ అయిపోతుంటాయి నీ మాట తీరు నీ ప్రవర్తన ఇతరుల పట్ల ద్వేషము అసూయ కుళ్ళు కోపము ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అన్నూనెని ఇంకింపజేస్తాయి ఎవాపరేట్ చేసి పడేస్తాయి అన్నట్టు అప్పుడు నీ ఓన్లీ దివిటి ఉంటుంది కానీ నూనె ఉండదు నూనె లేకుంటే దివిటి ఎట్లా అందుకు వీళ్ళు వెళ్ళలేకపోయారు అనుకోరు ఎందుకంటే అహిక విచారాల ద్వారా వాళ్ళ నూనె అంతకు శరీర కోరికల ద్వారా శరీరాంశాలమైన జీవితం ద్వారా వాళ్ళ అంత ఇంకిపోయింది కానీ బుద్ధి చూడండి బుద్ధి గలవాడంటే ప్రభుని కలిగిన వారు అన్నట్టు ప్రభుని ప్రభుత్వ సహవాస కలిగిన వారు వీళ్ళు ప్రతి క్షణం అయిన వాక్యంలో ధ్యానించే వాళ్ళు ఉదయం పుట్టు కంటిసేపు గడిపిన వాళ్ళు వీళ్ళందరూ కనీసం కనీసం ఎందుకంటే మన ప్రభే చెప్పింది ఒక గంట కూడా మీరు నా గురించి ప్రార్థించలేకపోయింట్రా ఒక గంట కూడా ప్రార్థనలు ఉండలేకపోయినరా అన్నాడంటే అదొక సీక్రెట్ రిలీజ్ అయిందన్నట్టు కనీసం ఒక గంట ప్రార్థన చేయాలి ప్రతిరోజు అని కానీ ఆ మనం చూస్తాము వారు ప్రతిరోజు నాలుగు పూటలకు ప్రార్థన చేశారట ఆ పొస్తలలు మందిరానికి పోయి అక్కడ దేవుని శృతించరు వాళ్ళు ఫోర్ టైమ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుకు వారిలో అటువంటి విశేషమైన అద్భుత కార్యం జరిగినట్లు మనం గ్రహించగలం అయితే చూడండి వీళ్ళ దగ్గర బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని అంటే దివిటీలో కూడా నూనె ఉంది పక్కన సిద్ధలు కూడా పెట్టుకున్నారు అన్నట్టు సెపరేట్ పార్ట్స్ అన్నట్టు అయితే ఇప్పుడు చూడండి ఐదో వచ్చిన పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఎందుకు ఆలస్యం చేస్తున్న మనకి తెలుసు ఎందుకు ఆదేశాన్ని చేస్తున్నాడంటే ఎవడు నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అందరూ లక్ష నలభై వేల మందిలోనికి రావాలి కాబట్టి చాలా మంది తెలియదు అది ఎందుకంటే సీలింగ్ ముగిస్తుంది నేషన్ చూపించిన ప్రాణానికి అందం ఈ ఏడవ ఆ సీల్లింగ్ ముగించినమంటే ఎవడి గుంపులాలో వాడే ఉండిపోతాడు అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తుడు అక్రంగా చేాడు అక్రమంగా చేస్తుంటాడు నీతిమంతులుగా ఉండేవాడు నీతిమంతులాగా ఉన్నట్టాడు పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుద్ధంగానే ఉంటాడు అయి నాలుగు గుంపులను చూపించిన నిర్గతంలో ప్రకంధం చివరి దేలు ఉంటాయి కాబట్టి పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఈ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలి ఆయన రాజ్యము నీ రాజ్యం వచ్చిన కాక అన్నవాళ్ళు దాన్ని సిద్ధపరచలేదు కాబట్టి తయారు చేసుకోలేదు కాబట్టి కాబట్టి మన పరిచర్య ఏంటంటే ఆయన రాజ్యాన్ని సిద్ధపరచాల ఈ రాజ్యం వచ్చిన కాక ప్రార్థించడం అంటే ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు అన్నట్టు ఇక్కడ ఫార్మేషన్లోనే ఉంది ఇంకా కాబట్టి మనం దాన్ని సంపూర్తి చేసుకోవాలి ఇప్పుడు మోసే గుడారం వేసి మందిరపు పని అంతా సంపూర్తి చేసినట్లు మనం కూడా అట్లనే చేసుకోవాలి లోకంలో ఆలస్యం చేస్తుండే ఎందుకు ఆయన రాకడానికి ఆయన బిడ్డలు ఇంకా సిద్ధపడలేదు వారం మనం చేసిన ప్రవచనము నా బిడలారా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అని ప్రవచనం వచ్చింది మనకి ప్రవచనం వచ్చినప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది కూడా వస్తూ ఉంటుంది నాకు ఏడుపుడు వచ్చేసింది ఆ ఎందుకంటే నేను మిమ్మల్ని ఎటువంటి ప్రేమతో ప్రేమించిన అని చెప్పి నేను ఎంతగానో అతను మనల్ని ప్రేమించినట్లుగా చెప్తున్నాడు కానీ మీరే నా మాటలు వింటలేరు నా వాక్యాన్ని పాటిస్తలేరు అప్పుడు నా అనిపించింది అవును అంత వేషధారణ ఉంది కదా మన మధ్యలో కూడా ఇప్పుడు మమ్మల్ని క్షమించినైనా మేము బయటికి ఆచారబద్ధంగా కనిపిస్తున్నాం కానీ మా హృదయాంత రంగం చూసే గొప్ప దేవుడ ఉన్నాయి కాబట్టి మీరు అంతగా వేదన పడుతూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నా పనిని మీరు నెరవేర్స్తలేరు నా వాక్యాన్ని ప్రకారంగా మీరు జీవిస్తలేరని చెప్పినారు దేవుడు కరెక్టే ఎన్ని వాక్యాలు వింటనరు ఏదైనా పాటిస్తున్నారా ఏది పాటిస్తారా మీద ఆచారబద్ధమైన జీవితం జీవిస్తున్నాం మనం ఎందుకు నేను ముఖ్యంగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నట్టే నేను ఈరోజు సాయంత్రం అదే ఆలోచిస్తున్నా ఈ ప్రవచనానికి తగినట్లు ఎట్లా చెప్పాలా ప్రభు ఎందుకంటే మరోసారి జ్ఞాపకం చేయలేకుంటే విన్నవాళ్ళు మర్చిపోతూ ఉంటారు విన్నవాళ్ళు మర్చిపోతుంటారు మనం మర్చిపోవద్దు దాన్ని రాసుకొని బహు జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాల త్వరగా వస్తున్నాను భయంకరమైన దినలు ఉండబోతున్నాయి భయంకరమైన రోగాలు ఆల్రెడీ వచ్చేసింది మంకీపాక్స్ అది కోవిడ్ లాగా స్ప్రెడ్ అవుతుంది అనేసి నేను చూసిన ఆల్రెడీ ఈరోజు న్యూస్ పేపర్లు చూసిన మంకీపాక్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిందట దేశంలో ఫోర్ పీపుల్ చనిపోయినారట దాని ద్వారా దాని సిమ్టమ్స్ అవన్నీ నేను స్టడీ చేసిన ఈ రోజు బాగా ప్రభు ఎప్పటి నుంచో మాట్లాడుతుంది మనతోనే కొత్త రకాల రోగాలు రాబోతున్నాయి ఈ రోగం కోవిడ్ లాగా స్ప్రెడ్ అయింది అనుకోండి ఏమవుతుంది మనలో ఒక అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి కాబట్టి ఎవడు మెలకుగా ఉండి ప్రార్థనా పూర్వకంగా ఉంటాడో వాడు మటుకు దాన్ని అంతవరకు సహించడం అంటే అర్థం అదే కదా జయించాలంటే కాబట్టి పెళ్లికి వాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టే రెండు విషయాలు వేరే మంద బయట ఉంది రెండవ మంద లోపల నుండి నశించిపోయింది అదే నేను తప్పిపోయిన కుమారుని గురించి ఉప్పానం ధరించినప్పుడు అదే చెప్పిన నేను మీకు ఒకడు చిన్నోడు బయటికి పోయి తప్పిపోయిండు ఒకడు లోపల ఉండి పెద్దోడు తప్పిపోయిడు గొనిగేటోడు శనిగేటోడు తండ్రి మీద గొనుగుతున్నాడు తమ్ముడి మీద అభాండలు వేస్తుండడు నిద్రలు అసలు చూడలేదు ఎప్పుడు బయట ఏం చేసిండో కానీ డబ్బులను ఎగరగొట్టిండు వేషులతో సమయం గడిపి మొత్తం ఎగరగొట్టిన డబ్బులు బ్లో చేసిండు తమ్ముని గురించి నిద్దలు మోపుతున్నాడు అంటే లోపల ఉండి నశించుకునేవాడు అంటే పర్లవరాజం ఎట్లా ఉంది తప్పిపోయిన కుమరంతో పోలిందని చెప్పిండు కానీ అక్కడ మనం గ్రహించింది ఏంటంటే పెద్దోడు కూడా తప్పిపోండు చిన్నడు కూడా తప్పిపోండు మొత్తం చర్చ సిస్టమ్ తప్పిపోయిందని చెప్తుండ అక్కడ మన ప్రభు ఇక్కడ అంతే పెళ్లి పర్లవరాజని ఇదేంత బోల్చాడా ఒక గుంపు అచారబద్ధంగా సగం సత్యం సగం అబద్ధంలో ఉంది వెలుగుతనే లేదు ఎందుకంటే పండగలు నియామక దినములు సబ్బాతులు వీటన్నిటిని ఆచరిస్తూ ఆయన కొరకు సాక్షిగా అదే చర్చ్ అనుకుంది అదే ఫేత్ అనుకుంది అదే విశ్వాసం అనుకుంది ఏంది అది చర్చిలో పోయి ప్రార్థన చేయాలా బలలో బాల్ పొందాలా చేయాలా వాక్యం వినాలా హాఫ్ అవర్ ఇంటికి వచ్చి అది అనుకుంది ఫేత్ అది కానే కాదు అది ఆచారం అది కొబ్బరికాయ కొట్టు లాగన క్యాండిల్స్ వెలిగించేలాగన బ్రెడ్ పంచు లాగన అదొక ఆచారం అన్నట్టు కాబట్టి చూడండి అర్ధరాత్రి వేళ అన్నప్పుడు మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి చీకటి కాలం అర్ధరాత్రి అంటే చీకటి కాలం ఎప్పుడన్నా చీకటి కాలంలో అంటే శ్రమల కాలంలో ఆయన తిరిగి వస్తారు ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న అంటే అను కేక వినబడేను ఇది ఇది యాక్చువల్ గా అదొక పూర మనం చూస్తాం మొదటి దృశ నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో నుంచి కిందికి పోతే ఆర్వాటంతోనూ ప్రధాన శబ్దంతో దేవుని పూరతోను ప్రభుత్వ నిందికి వాక్యం అక్కడ అంటే ఏడవ పూరా అది యాక్చువల్ గా లాస్ట్ పూరా అది కాబట్టి పెద్ద శబ్దం ఇది ఈ శబ్దంతో ప్రభు వస్తున్నాడు అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు కన్కలందరూ లేచినారు అప్పుడు కనికలందరూ లేచారు అంటే ఏశప్రాడికి సంబంధించిన విషయం ఇది తమ దివిటిలను చక్కపరిచిరి కానీ వత్తిలిని కన్యకలు మా దివిటిలో ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకి ఈడని అంటే సీక్రెట్స్ రహస్యాలు మర్మములు ప్రవచనాత్మకమైన విషయాలు ఎట్లా మేము వెలుగ ఎందుకు మా దేవుటి వెళుతలేదు ఏం తప్పైంది మాదలో ఎక్కడ మేము పోగొట్టుకున్నాం అసత్యాన్ని గ్రహించలేదు బోధలు అబద్ధ దర్శనాలు వాటన్నిటినీ వినడం వలన వాళ్ళ నూనె ఆరిపోయింది ఎందుకంటే వాటిని స్వీకరించేది కాబట్టి లోకాతీతమైన జీవితము శరీరానుసారమైన జీవితము పండుగలు పప్పములు చేసుకునే జీవితం వాళ్ళ నూనె అంతా అయిపోయింది అందుకు దివిటీలు బయటలేకపోయినాయి కానీ బుద్ధి గలవారు వారి దేవుటిని చక్కపరచుకున్నారు వారి సిధల నుండి తీసుకోమని మనం చూసినాం ఇందాక అందుకు బుద్ధిగలవారు కన్యకలు ఈ తొమ్మిదవ వచనము మీకు అర్థమైతే చాలు నేను తిరిగి మార్పు సువార్తకు వచ్చేస్తా బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పేది కాబట్టి ఎవరు అమ్మేవాళ్ళు సత్యాన్ని మనం చేస్తున్న పని అదే కదా మన ప్రభుత్ దహించాకనే అయితే మళ్ళీ నువ్వేంది ఆరిపోయిన బుగ్గ బూడిదన అట్లనే ఉంది కదా క్రైస్తవ జీవితం ఎండిపోయిన ప్రాణుల్లాగా మూడు బారిన చెట్టులాగా ఫలం లేదు పచ్చదనం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ జీవితం ఇవ్వచ్చు అక్కడ వెలగలేకపో వెలగడం అంటే ఏం తెలుసా ఇతరులకు మార్గం చూపించడం నీ వెనకల వస్తున్న వాడికి అంటే ఈ లోకమంతా చీకటి కాబట్టి నీ వెనకల వస్తున్న వాడికి నువ్వు వెలుగును చూపించాలి అందుకే దీవుటిని పట్టుకొని ముందు పోతుండాల ఆ వెలుగు ఏసుప్రవే కాబట్టి ఏసుప్రవని దరించుకున్న నువ్వు వెలుగుతూ పోతే అందరూ ఆ వెలుగు తట్టు ఉంటారు అది విధానం అన్నట్టు కాబట్టి బుద్ధిగల వెలుగుతూ ఉంటారంటే ఎన్ని ప్రాంతాల నువ్వు పోగలవు ఎన్ని స్థలాలను తినగలవు రోజుకి ఎక్కడో ఒక జగలో పోవాలా కదా ఇంటి కూర్చుంటే ఏం వస్తుంది ఎక్కడో ఒక స్థలంలో పోయి సువార్త ప్రకటించాలా కదా మనుషులే లేకపోతే నువ్వు ఆటోమేటిక్గా బుద్ధులేని కన్యకవే అట్లా జీవించిపోతావు చివరికి మిగిలిపోతావు ఎందుకంటే ఎవరి గుంపులలో ఒకడి ఉండిపోతారు లాస్ట్ కని చెప్పిన వాక్యం కాబట్టి తొమ్మిదవ వచ్చినంలో ఏమంటున్నాడంటే మీరు అమ్మవారి యొద్కు పోయి కొనుక్కోనడం చెప్పేది అంటే లక్ష నలభై నాలుగు వేల మంది కూడా చెప్తుంది ఏంటంటే ఇది మాకు మీకు సరిపోదు ఒక గుంపు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు అమ్ముతారు సత్యం వాళ్ళు చూపిస్తారు నీకు ఈ సత్యం వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చూడండి ఇదొక క్లూ ఏంటంటే పెండ్లి విందులో పెండ్లి కుమార్తెలాగా లక్ష మంది లోపాలు పోతారు ఎన్నిసార్లు నేను చూపించిన గతంలో కానీ లక్ష నలభై నాలుగు వేల కూడా ఒక చిన్న గుంపు శ్రమాల కాలంలో బయట పరిచర్య చేస్తా ఉంటది ఇదే అమ్మే వాళ్ళు వీళ్ళు దానికి సంబంధించిన వాక్యం కొన్ని సమాచారం క్రితం నేను ఆమోస గ్రంథం నుంచి కూడా చూపించిన సరే హెచ్కే గ్రంథం చూపించిన హెచ్కేలు వెంట్రుకలకు సంబంధించిన బోధలో చెంగున ముడి వేయబడ్డ వెంటకల నుంచి కొన్ని వెంటకలను తీసి అగ్నిలో వేసినప్పుడు అగ్ని భూతలం అంతా అగ్ని అయి ఇసల్పల్లందరినీ కాల్చి వేస్తుంది అని అంత అక్కడ వాక్యం కాబట్టి ఈ గుంపు వెరీ వెరీ పవర్ఫుల్ అగ్ని అభిషేకం పొందిన గుంపు చాలా చిన్న గుంపు లక్ష నలభై నాలుగు వేల అంటేనే చిన్న గుంపు అయితే అందులో నుంచి ఇంకొక చిన్న గుంపు నేను ఇంతకుముందు రిలీజ్ చేయాలి విషయం ఫస్ట్ టైం చెప్తాను కాబట్టి వీటన్నిటికీ ఒకటే మూలం ఏంటంటే నువ్వు వెలగాల నువ్వు వెలగకపోతే మటుకు అంటే వెలగడం అంటే ఏంటంటే మంచిగుండి ప్రవర్తన ఆంధారం మెచ్చుకునేటటువంటిది కాదు వెలగడం అంటే ఏంటంటే ఏ వెలుగుని అనేట్లకి చూపిస్తే వాళ్ళు దాన్ని వెంబడించాలా అది వెలగడం అంటే అంటే నువ్వు ఒకరిని వెలిగించాలా అట్లా ఎంతమందిని వెలిగించగలవు నీ లైఫ్ వింటనే ఉంటాం ఎన్నో విషయాలు కానీ వాటన్నిటిని మనము చేయలేకపోతున్నాం కాబట్టి అమ్మే వాళ్ళ దగ్గరికి ఒకవేళ నువ్వు పోవాల్సి వస్తుందేమో ఊహించుకో బహు డేంజర్ అది పరిస్థితి అట్లా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు నువ్వు సెక్యులర్ గా జీవించినంత వరకు ఉద్యోగ స్థలంలోనే కానీ నువ్వు స్కూల్స్ కాలేజ్ పోయినప్పుడే కానీ లోకంలో బయటికి పోయినప్పుడు కూరగాయలను నేరిపోయినప్పుడు ఆడికి ఇడికి పోయినప్పుడు ఈ నూనె కరిగిపోతూ ఉంటుంది ఆవిరైపోతూ ఉంటుంది దాన్ని నింపుకోవాలి కదా నువ్వు ఎట్లా నింపుకుంటావు అందుకు మినిమమ్ టూ అవర్స్ ప్రేయర్ చేయాలని చెప్తున్నాను అందుకు కనీసం ఒక వన్ అవర్ అన్న వాక్యాన్ని ధ్యానించాలా ఆ వాక్యం ని ఒకసారి ఆ వాక్యం చదివినావంటే ఆయన నమ్మతగిన దేవుడు అంటే దాన్ని ఎట్లా ధ్యానిస్తావు కనీసం ఒక ఐదు నిమిషాలు ధ్యానిస్తావు అవును ఆయన ప్రభును నమ్మదగిన దేవుడు ఈ వాక్యం ప్రకారంగా నా జీవితంలో ఎన్నెన్నో విషయాల ఖాళీ చేసినావు కష్టాల కాలంలో నేను మిమ్మల్ని మిమ్మల్ని మీరు మమ్మల్ని కాబట్టి మీరు నమ్మదగిన దేవుడు నేను అనారోగ్యం మీ తట్టు తిప్పి నేను చూసినప్పుడు మీరు ఎంతో నమ్మకంగా నన్ను ముట్టినారు స్వస్థపర్స్ మరణాధకారంలో ఇలా నేను పోయినప్పుడు మీరు నన్ను సైతానికి అప్పగించలేదు మరణానికి అప్పగించలేదు దాని నోట్ల నుంచి నా మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు మీరు నమ్మదగిన దేవుడు అది మెడిటేటింగ్ స్టైల్ అంటాం ఏ వాక్యం ధ్యానించినా దాన్ని కంటిన్యూస్ గా మెడిటేట్ చేసుకుంటూ పోవాలా ఎట్లా నీ లైఫ్ కి దాన్ని అవలంబించుకుంటూ నీ గతంలో దేవుడు ఆ వాక్యం ఎట్లా నెరవేర్చుంటో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెడిటేట్ చేసుకుంటా పోవాలా అది విధానం ప్రార్థనలో కూడా ప్రార్థన చేసినప్పుడు కంటిన్యూస్ గా కొంచెం నేను చెప్పిన ఎవ్రీడే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాన్ స్టాప్ టంగ్స్ లో ప్రియర్ టైం డెడికేట్ చేసుకోవాలా అందరు నిద్రపోయినప్పుడో లేక తెల్లవారులేసో అందరు నిద్రపోయినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయని టైంలో నువ్వు పోయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమమ్ స్టాప్ వర్షిప్ చేయకపోతే టంగ్స్ లో నీ ఫ్యామిలీస్ నువ్వు ఎప్పటికీ కాపాడుకోలేవు ఎందుకంటే అవి పౌన్స్ చేసినట్టు దుష్ట శక్తులు నీ ఫ్యామిలీస్ ని కొట్టివేయడానికి కోరిక ఎందుకంటే పూర్వీకుల ఆత్మలు ఇంకా వెంటాడుతూనే ఉంటాయి అది నువ్వు నమ్మిన నమ్మకపోయినా నేను మటుకు చెప్తాను ఎందుకంటే అనువ పూర్వకంగా చూసిన వాణ్ణి కాబట్టి వాక్యంతో పోల్చుకున్నాను కాబట్టి వాటిని చూసిన కండ్లారా మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆత్మలవన్నీ ఏవని వాళ్ళు ఎట్లా దురాత్మలకి దురాత్మల సమూహాలకి కుటుంబాలని వాటి నుంచి లాక్కొని బయట తీసుకురావడం చాలా కష్టం యుద్ధం చేయక తప్పదు ఇది ఆత్మీయ పోరాటం అని తెలుసు మనకి పోలీతిగా చెప్పాలంటే సువార్త అనేది ఒక యుద్ధం ఎందుకంటే ఆత్మలు నరకంలో చిక్కబడ్డ ఆత్మలని నువ్వు బయటికి లాక్కొని రావాలా అవి ఇక్కడ ఉన్నాయి మనుషులు కానీ వారి ఆత్మలన్నీ నరకంలో ఉన్నాయి పాపం వలన పోయింది కాబట్టి మరణం మరణించిన ఆత్మలన్నీ ఎక్కడ నరకంలో ఉంటాయి కాబట్టి వాటిని నువ్వు విడుదల కల్పించాలంటే ఈ లోకంలో నువ్వు యుద్ధం చేయక తప్పదు సైతాను బంధకళలు ఉన్న బయటికి లాక్క రావాలంటే నువ్వు యుద్ధం చేయక తప్పదు కాబట్టి వెలగడము అంటే కాకడ తీసుకొని యుద్ధానికి పరిగెత్తడం అన్నట్టు చీకట్లో ఉన్న వాడిని ధర్మి బలవంతుని వాడిని బంధించి వాడిని దగ్గర నుంచి వాళ్ళ బయటికి తీసుకొని రావడం అనేది అటువంటి సేవ పరిచయలో ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనం ఖచ్చితంగా వెలుగుతలేం ఖచ్చితంగా వెలుగుతలేం కాబట్టి ఇప్పుడు చూడండి మార్కుసు వార్త పదహార అద్యానికి మనం వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం చూడండి ఆయన పదిహేనవ వచనం నుంచి మార్కు సువార్త పదహారవ దేవం పదిహేనవ వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి దీంట్లో కూడా ఒక రహస్యాన్ని భద్రపరిచింది దేవుడు మనకు సర్వలోకము అంటే కేవలం భూమి కాదు ప్రపంచం అంతట పోవాలి ఎందుకంటే నేను గతంలో చూపించిన కూడా ఆయన సమస్తాన్ని తన మరణం ద్వారా సమాధి సమాధాన పరచుకుంది తండ్రిక అంటే సమస్తాన్ని అంటే పరలోకం అంతే కానీ భూమి అంతే కానీ ఎందుకు చెప్పాడు అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు పరలోకంలో కూడా ఏం జరిగిందో మనకి తెలుసు కాబట్టి అది కూడా రిజిస్టోర్ ఆయన మరణించాలా భూమి మీద మనిషి రక్షణకు రావాలంటే ఆయన మరణించాలా అంతగా ఆయన తన ప్రాణాన్ని బలియాగం కనిపించి సమస్త సృష్టిని సంపాదన పరుచుకున్నట్టు కాబట్టి ఇక్కడ ఏమంటుండండి ఇప్పుడు మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఇది ఆజ్ఞ ప్రకటించుడి అంటే ఆజ్ఞ కాబట్టి ప్రకటించకపోతే ఆజ్ఞ అతిక్రమం దాన్ని పాపంతో పోల్చుంది కదా అది మరణానికి దారితీస్తుంది ఆజ్ఞ అతిక్రమేమే పాపం పాపం జీతం మరణం కాబట్టి కొంచెం కష్టమే చెప్పడం అది ఉత్పత్తి సమూహం అందరూ శ్రమల కాలంలో మరణించి హతసాక్షులు అవుతారని ఎందుకంటే వారందరూ కలని గొడ్రాళ్ళు లక్ష నలభై నాలుగు మంది ప్రసవించే స్త్రీకి సాదృశ్యం మనం ప్రసవించాల కని నీ గుడ్రాలు అయినను ను ధనిరాలు అన్నాడు ఎందుకు నువ్వు మహాశ్రమల పోయి నీ ఆత్మని కాపాడుకున్నావు నీ శరాన్ని నశించిపోయింది కానీ నీ ఆత్మను అప్పుడు ప్రభుని స్వీకరిస్తున్నాను కానీ నువ్వు ప్రసవించలేకపోయినావు ప్రభు చె ప్రభు చెంతకి మనుషులు నడిపించలేకపోయినావు ప్రభుని ఇతరుల ప్రసవించడం అంటే అది అర్థం కాబట్టి మరి మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నీ బాధ్యత ఏంది వాడు వి వాడు విన్నాడు వాడు విన్నాడు చాలా బట్టంటువుడు అట్లా అనడానికి వీళ్ళేది మనం మీ పాత్ర చెప్పడం దాన్ని విధానం నేర్చుకోవాలా ఏ రీతిగా ప్రకటించాలా మనుషులకి సువార్త స్నేహభావం ఎట్లుండాలా రిలేషన్షిప్స్ ఎట్లా పెంపొందించుకోవాలా మాట్లాడే తీరులో ఎట్లా రావాల ప్రభు మార్పు ఆరంభం ఎట్లా చేయాలా ఎట్లా మాట్లాడాలా వాళ్ళతో ఓపెనింగ్ అంటాం దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలా ఇవన్నీ నేర్చుకోవాలి మనం కాలం అయితే వెళ్ళిపోతుంది అవి చేయకుండాంత వరకు కాబట్టి నమ్మని వానికి శిక్ష విధపడను నమ్మిన వారి వలన ఏ సూచక్రియలు కనబడను చూడండి నిజంగా నమ్మి బాప్సం పొందిన వాడైతే సువార్త ప్రకటించే వాడవైతే అంటే ఈ యొక్క ఆజ్ఞకి విధేత చూపించిన వాడవైతే నీ పరిచయలో ఈ సూచక క్రియలు కనబడను ఏమనగా నామంలో దయ్యం వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది అది వారికి హాని చేయదు రోగుల మీద చేతిరించినప్పుడు వారు స్వస్థత నొందరని వార్త చెప్పాను ఒక ఒక ఒక శాంపుల్ అవుట్పుట్ అంటాం దీన్ని లేక పరిచర్యలో జరిగే ఆశ్చర్యక్రియలు కొన్ని శాంపుల్స్ ఇచ్చింది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏమంటున్నాడంటే దయ్యములను వెలగొట్టడం ఫస్ట్ సూచన అది సువార్త ప్రకటించినప్పుడు నీ సేవలో జరిగే ఫస్ట్ దాన్ని ప్రభావం లేక పరిణామం ఏంటంటే దయ్యంలోని వెలగొట్టాలా ఎందుకంటే ఇది పోరాటం ఇది ఇది యుద్ధం వాడు కబ్జ చేసుకున్నాడు మనుషులలో వాటి వాడిని నువ్వు బంధించగల దాన్ని వెళ్ళగొట్టాల సరే ఇక్కడ వెలగొట్టమన్నాడు ఎందుకంటే నువ్వు ఇంతకాలం ఉన్నావు ఇంకా వెళ్ళిపోవాల్సింది టైం దగ్గరకు వచ్చేసింది ఏసుకృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నావు అది వినాల నువ్వు ఇవ్వడం అంటే రీసెంట్లీ ఒక సేవకుడు దయా వెళ్ళగొడుతుంటే నేను చూసిన ఆ దయం అంటుంది నువ్ చాలా చిన్నవి అంటుంది నా జీవితంలోనే జరిగింది నైన్టీ టూలో నైన్టీ టూలో దయాన్ని వెలగొడుతుంటే దయ వద్దులు జై నది తలెత్ జైది అని అంటుండే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా అన్నది నైన్టీ టూలో నన్ను ఇప్పుడు అనలేవు చాలా డిఫరెన్స్ అండి అంటే ఆత్మీయ ప్రపంచంలో నీ హై నీ ర్యాంక్ ఎంత హై ఉంటే అంతగా అవి వణుకుతాయి వీడు పెద్దోడు అంటే అంటే నువ్వు వాడు స్ట్రాంగ్ మ్యాన్ అంటాడు బలవంతుడు వాడు నీ లెవెల్ ఎక్కడుండాలా వాటి జాగ్రత్తగా ఉండాలా మనం ఆ మాట్లాడుతుంటే నీ నీ జీ పవన్లను ఎత్తి అంటే అర్థం ఏంటంటే అది భూమి మీద ఉన్నంత వరకే దానికి పవర్ కానీ ఎప్పుడైతే అది గాయలకి ఎత్త అది బలహీనం కాబట్టి మీకు తెలుసు సింహం వంటి వాళ్ళం మనం మనం చూసే ప్రతి జీవి వణకాల్సిందే కానీ సర్పం మీద విజయం పొందాలంటే ను కేవలం సింహం అయితే సరిపోదు పక్షి రాజు కావాల్సి వస్తుంది పైకి లాక్కకపోవడానికి అంటే నీ లెవెల్ హై ర్యాంక్ అన్నట్టు అప్పుడు అది భయపడుతుంది అన్నట్టు కాబట్టి ఆత్మీయ స్థితిలో నీ సేవ పరిచయలో ఆ రీతిగా ఉండకపోతే మటుకు కష్టమే ఎంత సింహమైనా వేస్టే మన లైఫ్ ఇది బహుభయంకరమైన యుద్ధం ఆత్మీయ ప్రపంచంలో కాబట్టి దుష్టులని దుష్టాత్మల మీద నువ్వు విజయం పొందాలందుకే ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఆరో అధ్యయమంతా యుద్ధాలకు సంబంధించింది మనం పోరాడుతుంది మనుషులతో కాదు నాలుగు రకాల దుష్ట శక్తులతో నువ్వు దక్కడ వాటిని ర్యాంక్స్ అవి సిక్స్ ర్యాంక్ ర్యాంక్స్ ఉంటాయి వాటికి ప్రధాన ప్రధానలు దాని తర్వాత ఆత్మలవి దాని దురాత్మల సమూహంలో అట్లా లోక నాదులు నాలుగు గుంపులను మనం చూపించి గతంలో చూసినామే నాలుగు రకాల దురాత్మని నువ్వు పోరాడుతున్నావు అక్కడ ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి చివ్వు నమ్మిన వాడవైతే నమ్మిదనవైతే కొత్త ఉంది వాక్యం ఇక్కడ ఏస్లో చెప్పిన మాట శిష్యులు చెప్తారేమో చాలా మంది పక్కకు పెడతారు దాన్ని కొట్టేస్తారు కొత్త భాషలు అంటే ఈ లోకపు లాంగ్వేజెస్ అనుకుంటారు కానీ క్రొత్త భాషలు పాతవి కావు ఈ లోకంలో ఏ భాష పాతదే కదా కొత్త అంటే పర్లోకపు భాషలు దేవుడు దేవదూతలు సంభవించే భాషలు రకరకాల ఆత్మలు పర్లోకపు ప్రపంచాలలో ఉండే రకరకాల ఆత్మలు వాళ్ళు మాట్లాడే భాషలు ఎందుకంటే అవి నిజ స్వరూపాలు అక్కడుంటే నీడలు ఇక్కడున్నాయి కాబట్టి నిజ స్వరూపాలు తను నువ్వు సంభాషించాలంటే నీకు ఆ భాష అవసరం ప్రతి దురాత్మ ప్రతి రోగం ఒక ఆత్మ అనిపించిన వాడి తను యుద్ధం చేయాలంటే నీకు ఆ భాష అది ప్రభు చెప్పిండు మీరు మాట్లాడాలనేసి చెప్తున్నాడు అంటే మీరు నేర్చుకోవాలని చెప్తున్నాడు లేకపోతే మీరు అధికారం పొందుకోలేరు ఇప్పుడు ఒక దయ్యంతో మాట్లాడాలంటే నీకు వాడి భాష రాకపోతే వాడిని ఎట్లా గుడిపిస్తాడు నువ్వు ఆ భాషలో వాడితో మాట్లాడితే అరే వీడు నాకంటే పెద్దోడని అది ఎప్పుడు గ్రహిస్తానట్టు కాబట్టి నువ్వు అధికారంతో మాట్లాడితే నేను విడిచి మనుషులను విడిచిపెట్టి కాబట్టి మనకి ఈ విషయాన్ని హెచ్చరించిన ప్రభు ఏంటంటే మీరు ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వసూచకి వార్త ప్రకటించడం అంటే ఏంటంటే బుద్ధి కలిగిన వాడము వెలిగించుతా ఉండాల అనేకలా తర్వాత మీ పర్సనల్ ప్రేయర్స్ లో మీ పర్సనల్ మెడిటేషన్ లో ఈ విషయాలను గ్రహించండి ఏంది అది లక్ష నలభై నాలుగు వేల మందిలో మేము ఉన్నాము అని కాదు లక్ష నలభై నాలుగు వేల మందిలో కూడా మహాశ్రమల కాలంలో సేవ చేసే వాళ్ళు ఒక చిన్న గుంపు అని ఈరోజు మీకు చూపించిన వాక్యం గతంలో కూడా క్లూ ఇచ్చిన కానీ అప్పుడు మీరు ప్రిపేర్ కాలేదంటే ఈ రోజుకి కనీసం మీ దిశ మీ పరిస్థితి ఏ రీతి గుందో గ్రహించండి మహాశ్రమాల కాలంలో మీరు లక్షాన్న గొప్ప జన బుద్ధి అమ్మేవాళ్ళు నూనె అమ్మేవాళ్ళు సత్యాన్ని మీరు ఎక్కడ తప్పిపోయినారు మీ ప్రార్థనా జీవితం ఎక్కడ తప్పిపోయింది మీ ఆర్ధనా సమయం ఎక్కడ తప్పిపోయింది మీ వ్యక్తిగత జీవితం ప్రభుత్వం ఎందుకు లేదు సహవాసం కలిగి ఇవన్నీ చూపించేవాళ్ళు వీళ్ళు వీటన్నిటిని తిరిగి గ్రాహకం చేసుకోవాలి అప్పుడు కూడా ఉండదే బైబిల్ ఉన్నదాని చవిత అర్థమే కాదు కాబట్టి అది బహు భయంకరమైన దినం అది ఆ రోజు అది నేను చూపించిన గతంలో మీకు వృద్దిలేని కన్యకలు వారికి తలుపులు వేయబడ్డాయి ధీమాగా ఉన్న లక్షా మంది కానీ ఒక చిన్న గుంపు తీర్మానించుకుంది ప్రవ్వా నేను చివరి వరకు ఈ లోకంలో సేవ చేస్తూనే ఉంటా చివరి వరకు నేను ఈ లోకంలో సేవ చేస్తూనే ఉంటాను నేను చావను అని తీర్మానించుకున్న గుంపు అది అమ్మేవారు వీళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడు అడిగినా రెడీగా ఉంటారు అమ్మడానికి వాక్యం సత్యం అమ్మడం అంటే వాళ్ళు ఎంతగానో కష్టపడి సంపాదించుకుంది కదా దాన్ని ఇతరులకు అమ్మాలా కానీ డబ్బులకు కాదు అమ్మడం అంటే రిటర్న్స్ ఏమైనా రావాలి కదా ఇచ్చినందుకు తిరిగి ఏదైనా పొందుకోలు కదా మరి ఏం పొందుకుంటలేదు అందుకు వీరిని ఎంతగా ప్రభు ప్రేమిస్తాడో మీరు గ్రహించండి ఈవెన్ లక్ష నలభై నాలుగు వేల మందిలో కూడా ఒక చిన్న గుంపుని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నది మనం ఈరోజు గ్రహించాలి వాక్యం ద్వారా ఎందుకంటే లక్ష నలభై మంది కూడా నేను పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళిపోతా అని కానీ అందులో నుంచి ఒక చిన్న గుంపు లేదు నేను బయటనే ఉండి ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు దేవుని కాబట్టి నాకు కూడా ఇష్టం లేదు బుద్ధి లేని కన్యకలు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వారిని నేను సరిచేస్తా వారిని తిరిగి పెళ్లి కుమార్తె తయారు చేస్తా కనీసం పెళ్లి విందుకు వచ్చే అతిథుల్లాగానన్నా తయారు చేస్తా కానీ మనకు తెలుసు పెళ్లి విందుకి చివరికి వాళ్ళు వస్తారనేసి నేను చూపించిన వాక్యం బుద్ధి కన్యకలందరూ వాళ్ళు ఆ కొనడానికి బహుశ్రమల పాలు అవుతుంటుంది ఎందుకంటే ఈ అమ్మెటోళ్ళు ఎక్కడుండో వెతుక్కుంటూ వేరే దురాత్మలకి దొరుకుతారు వీళ్ళు వెలుగుదూత సంబంధులకు దొరుకుతారు వీళ్ళు వారు వీళ్ళని చిత్రవద చేసి చంపడము గాయపరచడము వారి ఆస్తులనేది లాక్కోవడము వారి విలువ గల వసూలన్నింటిది లాక్కోవడము అప్పుడు వాళ్ళు దేని ప్రేమించినో వాటన్నిటిని పోగొట్టుకుంటారు దాని వలన బహువేదనతో మహాశ్రమలలో అప్పుడు వాళ్ళు పశ్చాత్త పడి ఎంతో తప్పు పనిచేసినాం మేము అని వాళ్ళు ప్రబల్స్ పొంది పాపక్షమప్పన కొరకు అప్పుడు ప్రమల్స్ అనేదిలో వారు మోకాలుండి ప్రార్థిస్తారు వాళ్ళ మెడల మీద కథలుంటాయి అప్పుడు అని చెప్పిన అత్త రక్తం ఏర్లై ప్రవహిస్తుందని మనం చూసినాం మేసి వార్త నోజంలో అదేనా చలికల అందే కానీ విసంధనం అందే కాకుండా ప్రార్థించని చేసుకోమనడం కాబట్టి ఈ విషయాలన్నిటినీ మనం బహు దీర్ఘంగా మరోసారి ధ్యానించాలా వింటున్న వాక్యాలన్నీ అట్లా మర్చిపోవద్దు వాటిని రాసుకోవాలా రాసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు రవ్వ దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలకాలం కేవలం నాలుగు గుంపులే ఉన్నాయి అనుకున్నాను నేను ఏదో ధీమాగా నాలుగు గుంపులో నాకేం కాదులే అని కానీ ఈ లోకము ముగించేంతవరకు నేను వచ్చేంత పర్యంతరం నేను వచ్చేంత వరకు ఫలాని వ్యక్తి ఉంటాడు నేను వచ్చే వరకు ఇతను నా ఇష్టమైతే నీకేంది అని మీరు సంపాదించినారు పేదరికల్ అవును ఒక చిన్న గుంపుని చివరి కాలం వరకు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు మీరు మరణం రుచి చూడరని ఉంది వాక్యం అక్కడ రోజు గ్రహించలేదు క్రైస్తవ కాబట్టి ఎవరు ని బుద్ధులని కన్యకల్లాగున్నారు ఎవరు బుద్ధి గల కన్యకలాగున్నారో కూడా గ్రహించలేని చెప్పి క్రైస్తవ జీవితం ఈరోజు సమయమంతా చేసుకున్న జీవితాలు క్రైస్తవ జీవితాలు కాబట్టి నైనా మా పట్ల మీ కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం నైనా మీరు ఇచ్చిన ప్రవచన వాక్యం అదేనైనా మీ కనికరం మాకు అవసరం శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించిన అని మీరు అన్నారు ప్రభా రోజు కానీ ఆ ప్రేమకు తగినట్లు మేము జీవించలేమని మీరు మాతో మాట్లాడారు ప్రభా మీరు చెప్పిన వాక్యాలలో ప్రభా మేము ఆజ్ఞాన్ని పాటిస్తలేము నా మాటలు మీరు వింటలేరు నా మాటలని మీరు గైకొని దాని ప్రకారంగా మీరు మాతో మాట్లాడారు ప్రభావ ప్రపంచం అంతటా అట్టనే ఉందనేసి మీరు మా భాషణం ఇచ్చినారు కాబట్టి ఈ సాయంత్రా సన్నా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం దివిటీలు చక్క పరుచుకోవాలా నూనె భద్రపరుచుకోవాలా ఇక మీదట నా నూనె నేను పోగొట్టుకోవడానికి ప్రతిరోజు నూనె నింపుకోవాలా మీ కొరకు బయటికి వెళ్ళి అనేకులకి ఈ యొక్క సత్యాన్ని అన్న ప్రార్థన నీకు ఇనం అవసరం పశ్చాత్తపడల్లా నన్ను క్షమించినైనా నేను బహు నిర్లక్ష్యం చేసిన నన్నే ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఆత్మలను పోగొట్టుకున్నాం అవన్నీ నరకంలో ఉన్నాయి దినం అవి ఏడుస్తావని నాకు ఎవ్వరు చెప్పలేకపోయింటే అందుకు ఇంకొక అవకాశం అంతే పౌలు తను సౌలుగా ఉన్న కాలంలో ఎంతమందిని చంపించి కానీ పౌలుగా మారినాక ఎంతమందిని చంపిండో దాని లెక్కకు మించి కొన్ని హండ్రెడ్ టైమ్స్ మనుషులని ప్రభుత్వత అంటే దానికి తగినట్లు కాంపెన్సేషన్ అంటాం కదా ఎంత నష్టం చేసిండో దానికి డబుల్ ట్రిబుల్ లాభం చేసిండ అది అసలేన హృదయ పరిస్థితి కాబట్టి మనం ఎంతమందిని పోగొట్టుకున్నాం ఇన్ని సంవత్సరాలు మన ద్వేషంతో కోపమే నరహత్య అనే వాక్యం చెప్తుంది మతేశ్వర్ తోద్యంలో నువ్వు ఎంత మందిని కోపగించినవో వారందరినీ నువ్వు హత్య చేసిన హత్య చేసిన దానం కాబట్టి క్షమించు ప్రభా ఎంతమందినిద్వేషించిన నా లైఫ్ లో అక్కడికి కూడా వెలుగుని చూపించలేకపోయినాను ప్రభా వాళ్ళంతా నశించిపోయిన వాళ్ళు ఈరోజు ఈరోజు వాళ్ళకి నేను స్వార్త చెప్పే అవకాశం కూడా లేదు అందుకు చాలా మంది నిద్రించినారు ప్రభా దానికి నా మీద ఇన్ని కనికరం చూపించు ప్రభా అన్న ప్రార్థాన్ని కవసరం ఈరోజు నాకు సెకండ్ ఆపర్చునిటీ వండినైనా ఈసారి నేను మిమ్మల్ని దుఃఖపరచని మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాను ఫైనల్ ఆపర్చునిటీ నాకు ఇవ్వండి ప్రవ్వ దీని తర్వాత ఇంకొక ఆపర్చునిటీ లేదు వింటున్న వాళ్ళందరి జీవితంలో ఈ కార్యం జరిగించమని ప్రార్థిస్తాను పశ్చాత్తము అని పశ్చాత్తాపము అన్న ఆత్మని వాళ్ళకు పుట్టింపజేయండి ఆయన ఏడుపుతో ఈ సన్నిధిలో మొరపెట్టాల ప్రవ్వ కన్నీళ్లు ప్రవ్వ అవి పడక్కని తడిచి వేయాల దిండిని తడిచి వేయాల ప్రభు అటువంటి ప్రార్థన దావిగా రద్దు చేస్తున్నాడు నేను మేము అటువంటి ప్రార్థన నేర్చుకోవాలా ప్రభు మాకు ఆ వేదన పుట్టించమని ప్రార్థిస్తున్నాం మా హృదయంలో మీ యొక్క గాయాలని మేము పొందుకోవాలా ప్రభుత్వం మేము వాక్యం చెప్పకపోవడం వల్ల మేము సువార్త ప్రకటించకపోవడం వల్ల ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయినారు ఆ దినం వాళ్ళందరినీ బట్టి మీరు మమ్మల్ని ఉత్తరవాదిగా పెడతానైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇక మీద జ్ఞానం మేము వెలగాలబ సహాయపడమని ప్రార్థిస్తున్నాం పరశురవ తండ్రి మీకు వణనాలైనా కృపగల దేవా మీకే స్తోత్రాన్ని అయినా ప్రభావ మీ హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవడు ఎంతగానో మీరు దుఃఖంతో ప్రభావ ఎంతగానో వేదనతో మీరు మమ్మల్ని సంభాషించినారినైనా దర్శించినారు ప్రభ మా సన్నిధికి వచ్చినారనైనా మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా మీరు ఎంత మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నారు కానీ దానికి తగినట్లు మేము జీవించలేకపోయినామని మీరు మమ్మల్ని హెచ్చరించినైనా వాళ్ళందరినీ క్షమించండి మా పాపం క్షమించండి అయినా మా మీద తను మళ్ళీ ఎటువంటి శాపం రనీయకుండా కాపాడండి ప్రభావ కనికరించండి ఒక అవకాశం ఇవ్వండి ప్రభావ మేము ఈసారి మటుకు మిమ్మల్ని ఒక మీ వాళ్ళని మేము మబ్బు చేయమైనా మేము తిరిగి వెళ్తున్నాం అన్నింటిలోకి మినీతి సత్యని ధైర్యంగా ప్రకటిస్తాం సిగ్గుపడకుండా భయపడకుండా అటువంటి పరిచర్లు మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధాన్ని నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండిగాక ఆమెన్ అందరికీ ప్రేసు మమ్ మంచి ఫ్రెండ్ కూడా అన్నారు ఫ్రెండ్ లో అందరికి ప్రైజ్ సమంత